కు రమదాన్కు సంబంధించిన హిఫ్దె హదీఫ్ లో రెండవ హదీఫ్ ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి నేను సత్య ఆరాధ్యుడు అల్లాహతప్ప మరెవ్వడూ లేడని మరియు మీరు అల్లాహొక సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చి ఐదు పూటల నమాజు స్థాపించి రమదాన్ మాసమెల్లా ఉపవాసముండి అందులో చేయవలసిన ఇతర ఆరాధనలు చేస్తూ జకాత్ విధిదారం కూడా చెల్లిస్తూ ఉంటే నా సంగతి ఏమిటి అని అడిగాడు అప్పుడు ప్రవక్త సల్లూ అలీహి వసలం చెప్పారు ఇది మీరు కంఠస్థం చేయాలి మరోసారి వినండి ఎవరు ఈ స్థితిలో చనిపోతారో అతను సత్యవంతుల్లో అమరవీరుల్లో లెక్కించబడతాడు ఈ హదీత్ సహీబ్ను హెక్బాన్లోనిది హదీ నంబర్ రెండు రెండు ఒకటి రెండు షేక్అల్బానీ రెహమాహుల్లా సహీ అని చెప్పారు హదీత్ ఉల్లేఖించిన సహాబి అమర్బిన్ ముజుహని అరబియల్లాహు అన్